నాలుగు వందల ఎనభై అవకీర్తన తెలిసిన వారికి తడే వలవని దుష్టుల వాదములేలా పురుషుల లోపల పురుషోత్తముడు నరులలోన నర నారాయణుడు పరదైవములకు పరమేశ్వరుడు కెవ్వరో వరుస మూఢులకెవ్వరోయితడు పలుబ్రహ్మలకునూ పరబ్రహ్మము మలయునీసులకు మహేసుడితడు ఇలా ఆత్మలలో ఇటు పరమాత్ముడు కలులకెట్లుండునో కానముయితడు వేదంబులలో వేదాంత వేద్యుడు శోధించకరిగాచునో ఆది మూలము ఈ దశ శ్రీ వెంకటేశుడిందరికీ గాదిలి మతులను గైకొనడితడు